స్థుతులకు పాత్రుడ మహిమోన్నతుడ అగ్ని స్వరూపడా వాక్య స్వరూపుడ ప్రేమ స్వరూపుడ నీకే వందనాలు స్తోతులు నాయన ఆత్మస్వరూపి అగ్ని స్వరూపి నీకు వందనాలయ్యా ఈ సాయంత్ర సమయం ముందు ప్రభ మాకు సమయం వరకు నీకే వేళ ఆదివేల వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్కుంటున్నాం ప్రభా సజీవు లెక్కలో ఉండి ప్రభా ఉదయం నుంచి ఇంత మటుకు కూడా ప్రభాని ఏకరేకల చాటున ప్రతి ఒక్క బిడ్డ మీరు భద్రపరిచినవరు కాపలి కావల కాసినారు ప్రభ నా తండ్రి మా చుట్టూ మీకు అగ్ని కంచె వేసి మమ్మల్ని భద్రపరిచినారని నీకు వందనాలయ్య ఈ సాయంత్రం సమయం ముందు ప్రభ తిరిగి మేము కోరికగా నా తండ్రి ఈ మేము ఉంటున్నప్పుడు ప్రభ మా మధ్యలో మీరు దిగిరండి ప్రభ పరిశుద్ధాత్మ తండ్రి మాతో మాట్లాడండి ప్రభ ఆరాధన ద్వారా పాటల ద్వారా మీకే మహిమ కలుగునగాక కృపామయ్యము న తండ్రి ఎన్నో ఎన్నో గొప్ప కారములు మా జీవితాలలో చేసిన దేవుడవు ప్రతి విధమైన మేలులను కొరకై నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ నా తండ్రి మేము చేసిన న తండ్రి ప్రభ స్థుతి యాగము ప్రభ ఏమాత్రం సరిపోదు నాయన అగ్ని స్వరూపుడవు స్థుతులపైన ఆసీనుడు అయిన ఏసయ్య చెరువుబుల చెరువు తెరుబుల చేత్ గానముల మధ్య నా తండ్రి మహిమలో నివసించు నా తండ్రి నీకే వందనాలే వందనాలు స్తోత్రముడు ప్రభాన తండ్రి సజీవుడవు నువ్వు జీవమిచ్చు వాడవు జీవ ప్రదాత నీకే వందనాలు తండ్రి ప్రభాన తండ్రి ఈ రోగరీతిగా సమస్యలలో చచ్చిన వారమై ఉండగా ప్రభ మమ్మల్ని లేవనెత్తిన వాడవు పోసి ప్రభ మమ్మల్ని నిలబెట్టిన వాడవు మమ్మల్ని మా పోషకుడు మా రక్షకుడవు నీకు వందనాలు నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోనండి త్వరగా వచ్చి ప్రభాన తండ్రి సకాలంలో నీకు వాక్య ధ్యానంలో కూర్చోవటానికి ప్రభ మీరు కృప చూపించండి ఏసీ అన్న తండ్రి ఆటంక పరుస్తున్న ప్రతివిధమైన దురాత్మ సమూహములను శక్తి కలిగిన ఏసు బంధిస్తున్నాం నా ప్రభ నా విమోచకడ నా తండ్రి నాన్న ఇంతకాలం ప్రభ నిస్సాక్షిగా నిలబెట్టిన దేవుడు ఇక ముందు కూడా ప్రభ ఈ మినిస్ట్రీలో ప్రతి ఒక్క బిడ్డని బలమైన సాక్షిగా నిలబెట్టండి ప్రభ చేసిన ప్రతి పరిచర్యలో నా తండ్రి మీరు కృప చూపించండి ఆశ్చర్యకారంలో గొప్ప కారంలో మీరు జరిగించండి ప్రభ ప్రతి ప్రార్థనకు చెవియోగ్య దేవుడు తండ్రి అందరికీ సమీపంగా ఉన్న దేవుడు ప్రభ నా తండ్రి నీకే వందనాలు వాక్యమయ్యున్న దేవ మాతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రత్యేక దర్శిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా ప్రవర్తనల ద్వారా కళ్ళ ద్వారా నా తండ్రి మాతో మాట్లాడుతున్న దేవుడు నీకే వందనాలయ్య ప్రభాన తండ్రి నీ ప్రకటన గ్రంథ మర్మాలన్నింటినీ మాకు తెలియజేస్తున్నావు నా ఏసీకి వందనాలు ప్రభు ప్రతి విధమైన ఆత్మ కార్యంలోనూ ప్రభా మా మధ్యలో జరిగిస్తున్నావు దేవా నీకే వందనాలయ్య నీ దూతల కాపుదలతో ప్రత్యేక బిడ్డను నిలబెట్టమని నడిపించమని ప్రభా సేవలో ముందుకు సాగుటకు సహాయం చేయమని బలమైన శక్తి చేత్ ప్రత్యేక బిడ్డను అభిషేకించమని నా ప్రభు ప్రతి విధమైన కార్యములలో తండ్రి మీ యొక్క సహాయం దయచేయమని ఏసయ్యా నా తండ్రి నీకు అనుకూలమైన ప్రభ బలి ఆగముగా మా ప్రార్థనలుండుటకు మాకు నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలాలు ఎవరు లేరు నాకు ఇలాలు దర నీ వేగా ఆనందముని వేగా ఆదర నీ వేగా ఆనందముని వేగ సర్వోన్నతుడాకు ఆశ్రయర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము నీ దినములన్నిట ఎవ్వరు నీయదుట నిలువలేరని ఏ హోషువాతు నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని ఏ హోషువాతు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదు దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదు దుర్గము నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన ధాన్యలకు నిందల పాలై నిత్యని ందన నీతో చేసిన దాని ఎలుకు సింహాసనమిచ్చినావు సింహాల నోళ్లను మూసినావు సింహాసనమిచ్చినావు సింహాలనోలను మూసి నావు సర్వోన్నతుడాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడాకు ఆశ్రయా దుర్గము తి కిరీటం దర్శనముగా దర్శించిన ఆ పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన ఆ పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినవు జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు శ్రయదు దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇల్లలు ఎవరు లేరు నాకు ఇల్లలో ఆదరణ నీ ఆనందము నీ దర నీ వేగ ఆనందముని వేగ స్తుతి పాత్రుడా స్తోత్రారుూఢ స్తుల కో తుతులందుకు పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నా కెవరున్నుణ ప్రభు ఆకాశ మందు నీవు తప్ప నా కెవరున్నుణ ప్రభు స్ స్తోత్రార్హుడా తులందుకో పూజారుడ నా శత్రువులు నన్ను తరుము చుండగా నాయాత్మనాలు కృంగినే ప్రభు నా శత్రువులు నన్ను తరుము చుండగా నాయాత్మనాలు కృంగినే ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించి కాపాడినావు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్ పాత్రుడా స్తోత్రారుడా తులందుకో పూజారుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు ప్రభు నీ వాక్య ధ్యానమే నాత్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నిసంగములో నీ వాక్య ధ్యానమే నాత్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నిసంగలో స్థుతి పాత్రుడా స్తోత్రారుహుడా స్థుతులందుకో పూజారుహుడా స్తు పాత్రుడా స్తోత్రారుడా స్థుతులందుకో పూజారుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశ నీవు తప్ప నా నా ప్రభు స్ పాత్రుడా స్తుతులందుకో స్తులందుకో పూజార్హుడా స్తి స్తోత్రారుడా స్తులందుకో పూజార్హుడా కళ సిస్టర్ నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించేను నన్ను కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను సాతాను బందాలలో జీవాడంబాలలో సానుబంధలో జీవాడంబాలలో పడనీయకా దరి చరణీయక పడనీయకా దరి చరణీయక తన కృపలో నిరంతంబు నన్ను నిల్పేను. తన కృపలో నిరంతంబు నన్ను నిలిపేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించెను కల్వారి గిరి పైనను ఆ శిల్వ మరణంబును కల్వారిగిరి తను పొందెను नगोसमे <laughs> తను పొందేను నా పాపమంతటిని క్షమించేను నా పాపమంతటిని క్షమించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను ఘనమైన ప్రేమకు వినలేని త్యాగంబుకు ఘనమైన ప్రేమకు వినలేని త్యాగంబుకు ఏమి తును ఏమితును నేనేమిను నన్ను నేను ఆ ప్రభుకు సమర్పితును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పితును నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నా యసుడు నా పాపము నా శాపము తొలగించేను నన్ను కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను అలాలు ఎ్రదర్ ప్రేజ్ రా ప్రభు మేరే దర్శన ముజే తు మాలిక ప్రభు ఆచా ప్రభు మేరే దర్శన ముజే తు హాలి ప్రభు ఓ ఆ ప్రభు మరే చూర తారే బ తేరీ సర్గమ గాతే శాంత సూర తారే దే తేరీ స్గం గాతే స్వర్గం గా కా పా సా పదని సమద మాత గాపా నిసా చూరజ తారే బీరీ స్ర్గం గా తేరీ స్వర్గం గా ఆ ప్రభు మేరీ దర్శన తుీ మారి ప్రభు ఓ ఆజ ప్రభు మేరీ కహారా తేరే బీవన్ సంగీత సజా సహారా మేరేనా జీవన్ సంగీత జాహే గమ పద గరి సాగా సాగా పద నిసమద మాగా గపా రే నిసా సరి గమ పద నిస నిసా సరి గమ పద ఖాకా సాగా పదని సపా రే నిసా ఆచా ప్రభు మేరీ దర్శన దేదో ముజే తేరీ హే మాలి ప్రభు ఓ ఆచ ప్రభు మేరీ సహారా తేరీ బీవన్ సంగీత సజా జీవన్ంగీత సజా జీవన్ంగీత సజా ఆజ ప్రభు మే దీప సిస్టర్ సుజాత సిస్టర్ మీరు కూడా ఒక పాట పాడండి సిస్టర్ మధురమైనది నాయసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా మధురమై నది నాయసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా మరువలేనిది ప్రేమా మరువలే నిజి నాయని ప్రేమా మధురాతి మధుర నా ప్రియుని ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నాయప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నాయ ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా ఇహలో కాశలతో నీ సన్నిధి విడచి నీకు దూరమై తిని ఇహలో కాశలు తో అంధురని నైతిని నీ సన్నిధి విరకి నీకు దూరమై తిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచిన చల్లని స్వరముతో నన్ను నీవు పిలకనా నీలో నన్ను నీ నీ ప్రేమ మధురం ప్రేమా ప్రేమా ప్రేమా నాయ ప్రేమా మధురమై నదీ నాయ ప్రేమా మరపురాని దీని తండ్రి ప్రేమా పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగసి పడే అలలతో కదిలే గర్జించిన పర్వతములు తొలగిన మెట్టలు తరిల్లినా ఎగసి పడే అలలతో కదిలే గర్దించిన మరణపో ఛాయలే ధరిచీరణీయ మరణపు యలే దరిచేరణీయ కౌగిట దాచిన ప్రేమీ మధురం కౌగిట దాచినీ ప్రేమ మధురం ప్రేమా ప్రేమా ప్రేమా యేసు ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నయే ప్రేమా మధుర నదీ నయే ప్రేమా మరపురాని దీన తండ్రి ప్రేమా మధురమయ నదీ నాయప్రేమా మరపురాధి నా తండ్రి ప్రేమా మరువలే నిధి నాయని ప్రేమా మరువలే నిధి నాయని ప్రేమా మధురాతి మధురము నా ప్రియుని ప్రేమా ప్రేమా ప్రేమా నైసు ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నైసుే ప్రేయ థ్యాంక్ యూ య్యని ప్రేమ నా సొంతము నాలో నలికిన స్స్తుతి గీతము ఈసయ్యని ప్రేమ నా సొంతము నాలో పలికిన స్థుతి గీతము ఈసయ్యని వేగ తొలికిరణము నాలో న వెలిగిన రవికిరణము ఏ నాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మాను ఏలుగా నీ స్నేహము నాలో నిత్యము ఒక సంబరం ఏ సయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన నా పల్లికిన గీతము య్య నీ ప్రేమ నా సొంతము నాలో నా స్తుతి గీతము ఏ పాటి నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోనే నను దాచినావు ఇం మాను ఏ నా భారమంతా నువ్వు మోసినావు నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నన్ను కాచినావు నీ కనికరమే చూపించినావు నా హృధిలోనే నీ వాక్య ధ్యానం నామదిలోనే మదిలోనే నీ నామ స్మరణం నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నేనే పూజించి నీలోనే తరించి ఏ సయ్య నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్థుతి గీతము ఏ శయ్య నీ వేగ లో నెలిగిన ఏ నాడు నన్ను విడనాడలేదు నీడలోనే నడిపించినావు కాలమేలేారాజు నీవే నా జీవనా వ గురహదారి గురి నీ వే నాయుదేవా చేరితి నిన్నే నా ప్రాణనాద పర్వత శిఖరం నీ మహిమద్వరం ఉన్నతమై నది నీ దివ్య చరిత సాటి నీకు సర్వాధికారి నీవు మారణి దైవం నీవు మహిమోనతుడవు నీవు ఏసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము ఏ శయ్య నీ వేగతులకిరణము నాలోన వెలిగిన రవికిరణము ఏ నాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మాను ఏలుగని స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం ఏ సయ్యనీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్థుతి గీతము నీవే గొలికిరణము నాలోన వెలిగిన రవికిరణము అలలు థ్యాంక్ యూ ప్రదర్ ప్రైజ్ లోకుండా నేను నాకున్నవన్నీ నీ వేసయా guna anni nive na namah na uvi nive yesaya দিবা নঙ্গ পাড়ুటకు নাদরি নিলা চিত্তিবা হস্তমুชาপিতিবা ননু 바라പരിতিবা না প্র నాలో ఉన్నవాడా మాతో ఉన్నవాడా నా ప్రాణము ఆ నాలో ఉన్నవాడా నా ప్రాణమా ప్రాణమా నా ఊపిరి నీవేసయా నీవు లేకుండా నే ఉండాలేను నాకున్నా నీవేసయా కన్న కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపలు మోసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కనికారించిదివా కరుణామాయుడా కృప చూపించిదివా నకుచానా దేవుడా కనికారించితి వా కరుణామాయుడా కృప చూపించి వా నకుచాళినా దేవుడా నా ప్రాణమా నా నా దనమా నాీ నీవేస the చూద్దాం ఇస్తు ప్రభావ పరిశుద్ధవాక్యం నేర్చుకుంది మీరు మాతో మీరు మాట్లాడి నా దివా మీ పరిశుభాత్మ నడిపి దైచండి నా దివాటగా తీసేయమని ఇస్తున్న ప్రా స్వామి లూకాస్ వార్త హలో చెప్పండి బ్రదర్ లూకాస్ వార్త పది పదో ధ్యాయం చదువు బ్ర పది రోజు ఫస్ట్ నుంచి అటు తర్వాత అటు తర్వాత ఆఫ్టర్నూన్ ఉంది అటు తర్వాత ప్రభువు డెబ్బది మంది ఇతర్లను నియమించి తను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను ఇక్కడ ప్రభు ఏం చేస్తు డెబ్బై మంది శిష్యులకు ఇక్కడ ఏం చేస్తుంది తయారు చేసింది ఇక్కడ అయితే సువార్త ఏం చేయాలా ప్రతి జగా ప్రభు నిలదాలా అయితే ఏం చేస్తుంది ప్రభు డెబ్బై మంది ఏం చేసి ఏం చేస్తున్నావు ప్రతి ఊరుకు ఇద్దరిద్దరు పంపించింది అంట ఇక్కడ చూస్తాం మనం ఎందుకంటే దేవుని ఒక రాజ్యాంశ వార్త పతి దగ్గర పోవాలా మన ప్రభు పంపించింది ఇక్కడ చూసాం ప్రత్యేక పంపినప్పుడు ఆయన వారితో ఎట్లా పంపినప్పుడు ఆయన ఇట్లా నేను విస్తారముగా ఉన్నది కాని పనివారు అలా కోతా విస్తారం ఉంది అలా లీయా కోత ఇస్తానండి పండింది పంట కోత ఇస్తానంది పనికి పనివారే కొద్దే కొన్నది ఇంకేమంటాడు ఇక్కడ కాబట్టి కాబట్టి కోత యజమానుని కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి అలా కోత యజమాని అంటే మన ప్రమే కథ వేడుకోమని చెప్తున్నాడు అంటే దాని వస్తుంది మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు ఆక దగ్గరుంది కనుక స్వార్థ ప్రబల నింద స్వార్థ అయింది ప్రబలిందాల ఇక్కడ స్వార్థ పోవాల ఎంతో మంది మళ్ళా రక్షణ లేకుంటే తన కాలం మూగిస్తుండ్రు కనుక ఇక్కడ వేడుకోమని చెప్తుంది ఇక్కడ ప్రభు అం చదు మీరు వెల్లుడి మీ రెల్లుడు ఇప్పుడు ఇదిగో తోడెళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను తోడలంటే నిజం తోడలి కాదు తొడలేసిన మనుషులు ఉన్నారు దోషకెత్తిన వాళ్ళు ఆ మధ్యలో నేను పంపిస్తున్నాను వాళ్ళ మధ్యలో నేను పంపిస్తున్నాను ఇంకేముంటాడు ప్రభు ఇక్కడ మీరు సంచినైనాను జూలనైనాను చెప్పులనైనాను తీసుకొని పోవద్దు ఏది తీసుకుపోవద్దు మీరు వెంటనే వెళ్ళిపోవాలా చెప్పినప్పుడు ద్రోవలో ఎవనైనాను కృష్ణల కుశల ప్రశ్నలు అడగవద్దు తోలన కృష్ణ పర అడగద్దు అంటే దాని మీద టైం పాస్ చేయొద్దు ముసలి మాట ముట్టలు చేయొద్దు ఇక్కడ మీరు ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు ఏ ఇంట ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అని మొదట చెప్పుడి అలా ఆ ఇంటిలో పోతే మీ ప్రేర్ మీటింగ్ చేస్తారు కదా పోయినప్పుడు ఆ ఇంటికు సమాధానం అని ఇంట్లా మీకు చేర్చుకున్నప్పుడు సమాధానం అని పలుకుమని అక్కడ ప్రభు చెప్తుంది ఎందుమంటే ఈ లోకంలో సమాధానం ఎక్కలేదు మన ప్రభులే సమాధానం ఉంది అక్కడ ప్రభు తన శిష్యులకు తన సేవా విధానం నేర్పిస్తు సమాధాన పాత్రుడు అక్కడ నుండి ఎడలా సమాధాన పాత్రడు అక్కడ ఉండినెలా మీ సమాధానము అతని మీద నిల్చును అలా మీ యొక్క సమా సమాధానం వాళ్ళ మీద నిల్చును లేని ఎడలా అది మీకు తిరిగి వచ్చును లేని ఎడ మీకు తిరిగి వచ్చును మీకు ఎవరు చేసుకుంటారో మళ్ళా తిరిగి వచ్చాను అని ఇక్కడ ప్రభువు మన తెలివిస్తుంది ఇంకేమంటున్నారు వారు మీకిచ్చు పదార్థములను తినచు త్రాగు వాళ్ళిచ్చి ప్రార్థన ఏం పెట్టినా తినచూ ఆ ఇంటిలోనే ఉండుడి ఆ ఇంటిలోనే ఉండు ఇంకా పనివాడు తన జీతమునకు పాత్రుడు అనలియ పనివాడు తన జీతము పాత్రుడు అనలియ అలా చెప్తుంది పని మనం మేస ప్రభు చేస్తూ మనం పాత్ర అలా ఇక్కడ పనికి జీతం ఉంది బహుమానం ఉంది తిరగడం అనే ఒక పాట ఉంది కనుక బ్రదర్ ఇక్కడ చెప్తున్నా ప్రభు శిష్యులతో ఇంటింటికి తిరగవద్దు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ఏ పట్టణంలో ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీరు చేసుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి మీ ముందర తిట్టి తినుడి అయితే ఇక్కడ చూస్తే సెవెంటీన్ చూడారు ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా వాళ్ళది ఆ మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి అంటే ప్రభు సేవలో ఉంటే సంతోషం అక్కడ చూస్తే డెబ్బై మంది తిరిగి వచ్చిందంట ఇక్కడ తిరిగి ప్రభు దగ్గర వచ్చి ఏమంటాడు ఇక్కడ ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా అలా ప్రభువా నీ నాముల దయ్యం మా లోబడుకున్నారు ఆయన సాతాను మెరుపు ఆకాశము నుండి పడుతా చూచితిని అలా లియా సాతాను మెరుపు వలె ఆకాశంతో పడుత చూచితి అంటే ఒక దినం సాయి సానికి అధికారం ఇచ్చింది అది పడిపోయింది కనుక ఇక్కడ ఒక చిన్న ఇంకా మాట చెప్తాను మన ప్రభు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద పాములు తేళ్లను శత్రు బలం అధికారం నీకు మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను మీకు అధికారం అనుగించినాను ఏది మీకెంత మాత్రమును హాని చేయదు అలా ఏది మీకు ఇంత హాని చేయదు అంటే ఏమంటారు ఇక్కడ శత్రు బలం మీద మనకు అధికారం ఇచ్చినని ప్రభు ఇక్కడ చెప్తున్నాం మనకు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక అలా ఇప్పుడు చెప్తున్నాడు మెల్లగా ప్రభు చెప్పే విధానం ఏంటి మెల్లగా మెల్లగా తీసుకుపోతాడు ప్రభు విధానం చెప్పే విధానం దయ్యములు లోబడి మీ దాన్ని సంతోషించక చాలా మంది ఏం చేస్తారు దాన్ని బట్టి కొందరు గర్విస్తారు చేస్తున్నాను నా దగ్గర అది మనలో రావద్దు అది ప్రభు చేసినా ప్రభుత్వం ఏమో పోవాలా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని పేర్లు పరలోకముందు రాయబడమని సంతోషించడని వారితో చెప్పాను అలా దాన్ని సంతోషించబడి వాళ్ళతో చెప్పాను అలా అలుయ్య చెప్తే ఇక్కడ చూస్తే ఇది ప్రభు అలా ప్రభుకి మనం పోవాలా దాని మీద సంతోషిస్తే మీకు గర్వం వచ్చేస్తుంది కానీ ప్రభు అక్కడ విధానం నేర్పిస్తున్నాడు దాని తరపురా ఇక్కడ చూస్తే మనం ట్వంటీ ఫైవ్ చుడుపురా ఇంకా ప్రభు చెప్తుంది మనం ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి లేచి బోధక ధర్మశాస్త్రం ప్రభు బోధిస్తున్నప్పుడు ధర్మశాస్త్రం ఒక పరిచయాలు లేచి ప్రభు దగ్గర వచ్చిండు బోధకుడా నిత్య జీవములకు వారసుడు నగుడుకు నిత్య జీవ నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగేను అలా అంటే ప్రభు ఆయన ఫస్ట్ చెప్తే ఉత్తరం ఇయ్యలే మనం అడిగితే పోతే ఉత్తరం ఇస్తలేదు ఆయనకు శోధిస్తూ ఇది అడుగుతున్నాడు ప్రభుని శోధిస్తును నువ్వు బోధించు నాకు ఆశ ఉంది ఏం కావాలి నిత్య పోవాలని నాకు ఆశ ఉంది నేను అని అక్కడ ప్రభుత్వం అడుగుతున్నాడు శోధించి అడిగి వచ్చి నాకు ఆయకలేమంటాడు కళ రాయబడి ఉన్నది అలాగే ధర్మం మన పాస్టర్ కదా ధర్మసదును చదువుతున్నాడు కానీ ధర్మసదు ఏ రాయబడి ప్రభు ఆ పరిచర్యతో అడుగుతున్నాడు ఆ పాస్టర్ అడుగుతున్నాడు నీవేమి చదువుతున్నావని అతన్ని అడగగా పశ్చమ్ముడు ఏమి రాయబడి ఉంది ఏమి అని అడగగా మెల్లగా మన విధానం పెట్టుంది మెల్లగా స్లోభం అలాగే చదువురానికి అర్థమైపోతుంది అట్లా మన ప్రభు విధానం ఇచ్చుంట అతడు నీ దేవుడైన ప్రభువును నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోను పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోనూ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలన ప్రేమింపవలన రాయబడి ఉన్నారు నీ పొరుగు వారిని చదువు అందుకు ఆయన నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చి తిమంటూ సరిగా నువ్వు ఉత్తరం ఇచ్చితి ధర్వాసం అయితే ఆయన పురుగు వాళ్ళు ఎవరంటా తెలియదంటాయన ఒక జీదం అలాగూ చేయము అప్పుడు జీవించదవని చెప్పాను నిత్య జీవంలో జీవించదు అయితే తాను నీతి కనబ కనబరుచు కొనుగోరి అసలు ఏమంటుడు ప్రభు మగన చూపించుకుంటున్నాడు నేంత సేవ చేస్తున్నా కదా నీతి మంత్రులని ఈ ధర్మ ఉన్న టీచర్ అని ఉంది పాస్టర్ కనబరుతున్నట అయితే మళ్ళా ప్రభు ఏమంటారు కదా జీవుడు ప్రభుకు అతడు అవును గాని నా పొరుగుబాడు ఎవడని ఏసుని అడిగను అలా నా పురుగుబాడు ఏసు అని ప్రభుని అడిగను అందుకు ఏసు ఇట్లా అప్పుడు ఏసు ఇట్లా మనం ఇంకా ఒక మనుషుడు ఎరుశలేము నుండి అలా ఎరుశీలం నుండి ఎరుకోపట్టణముకు అలా ఎరుశలం నుంచి ఎక్కడ పోతుందంట ఎరుకోపట్నం ఏరుకోపట్నం అంటే షపిన పట్నం మన ఏరుశీలం దేవుని యొక్క సందిది కనుక ఈ వ్యక్తి యేసు ప్రభు తెలుసుకున్నాక మన ఎరుశీలం నుంచి ఏరుకోపట్నం పోతున్నాడు ఎందుమంటే సంపాదిస్తాను ఏదో పొందుకోవాలనుకు ఇక్కడ ఆయన పోతుంది ఇక్కడ దిగి వెళ్ళు దొంగల చేతిలో చిక్కెను అలా లియా దిగివెత్తు నలమిట్లా దొంగల చేతిలో పట్టబడను అలా లేత్మీయంగా చూస్తే ఎప్పుడు ఏసు ప్రభు సన్నిధి మనం పోతే సైతం శక్తులు చిక్కలో మనం పడిపోతాం ఏసు ప్రభు మన కోడి మన రెక్కలకు నుంచి పిల్ల ఎట్లా గద్ద ఎట్లా తనుకపోతుంది ఇక్కడ చూస్తే చిక్కబడుతుందని ఒక ఉమ్మా ఇక్కడ చెప్తున్నాం ప్రభు అతని బట్టలు దోచుకొని జూడు ఆయన బట్టలు దోచుకొని అతన్ని కొట్టి అతన్ని కొట్టి పురప్రాణంతో విడిచి పునప్రాణంతో విడిచి అప్పుడు ఒక యాజకుడు అలా చూడు కొన ప్రాణంతో ఇంకా అయింది అలా ఈ వ్యక్తి గొప్ప జనం సాధ ఎక్కువ మళ్ళా చూస్తే శైతం శక్తితో చిక్కబడి అంటే ఇంకా ప్రాణం పోలే దేవుని ఆజ్ఞవని ఏమి కొనో ప్రాణంతో వచ్చింది అయితే ఈ ఈ వ్యక్తికు ఇంకొక అవకాశం దొరికింది ఇక్కడ వ్యక్తికు ఎర్చరమును నుంచి ఇడిచి దేవున్ సన్ని నుంచి ఏర్కోపోతుంటే ఏం దొరికింది ఇలా అవకాశం ఇస్తుంది దేవుడు అంతా దోసుకుంటు దొంగ ఎందుకు వచ్చి దోసుకుందానికి నరత్య చేస్తానికి మన ప్రభు చెప్తాడు జోహన్స్ వార్త మన పదో దేవంలో చెప్తాడు పది పదకొండో దేవులా ఇంకేమంటాడు కదా అప్పుడొక యాజకుడు ఆ త్రోవన వెల్లుట పటాస్తించను అతని యొక్క యాజకులు ఆ తోపోతు ఆ యాజకులు ఏ తోలిపోతు ఆ ఈ వ్యక్తి ఎర్చనం ఇచ్చిన వ్యక్తి ఎక్కడనే కుణ పడి ఉన్నట ఆ కుణ ప్రాణంలో ఉన్నాడు ఇంకా కొంచెమైతే ప్రాణం పోతుంది ఆ యాజకులు పోతున్నట అంటే పాస్టర్ పోతున్నట్ట అక్కడ చూస్తే చూసి చూసాం అతడు అతనిని చూచి అసలు చూసి పక్కగా పోయాను అలాలు ఇక పక్కన అంటే దేవుని ప్రేమ ఈ యాదకులో లేడు అలా యాజకులవి ధర్మదాసం చదువుతున్నాడు ఏమో కానీ లేదు కనుక ఏం చేస్తుండడు నాకెందుకని పట్టించుకోగలుగుంటా ఏం చేస్తున్నాడు మన తెల మార్గంలో వెళ్ళిపోతుండ ఈయన పోయే మార్గంలో ఒక ఆయన మన పడి ఉన్న కో మా దొంగల చేత పట్టించుకుంటే లేరు ఈ కాలంలో ఇట్లనే జరుగుతుంది ఎందుకంటే దేవుడు అక్కడ ప్రేమ చెల్లారిపోతుంది మన ప్రభు చెప్పింది అది జరుగుతుంది కనుక ఇంకేమంటాడు అలాగున లేబీడు ఒకడు ఆ చోటికి వచ్చి అలా లేబీడు ఆ చోటికి వచ్చి ఆ పోవాలి పోతుంటా చూచి పక్కగా పోయాను చూచి పక్కగా పోయాను అంటే ఈ జాలి లేదు ప్రేమ లేదు చూచి పక్కకు పోయిను చూద్దాం ఇక్కడ అయితే ఒక సమర్యుడు ప్రయాణం అయిపోవచ్చు అలా ఈ యొక్క అంటే చూస్తాం మనం సమర్యం అంటే ఇంక మన ఈ లోకాను వ్యక్తి కదా సమరీ లోకం సమరీలు మన సమరిస్తుకి చెప్తాడు కదా ఆ మన ప్రభు ఆ బావి కళ కూర్చినప్పుడు అయ్యా నీళ్ళు చేస్తుండ్రు సమరీకు మాకు మీకు సాంగతి లేదు కదా అయ్యా మాకు నీళ్ళు ఎట్లా ప్రభు అప్పుడు ఆమెకు సమ్మానం చేస్తే అప్పుడు ప్రభుని మీకు కనుక్కుంటుంది మెస్స ఇది మెస్స వస్తాను మేము ఆశిస్తుంటే మెస్స కోసం ఆశపడుతుంటే చూస్తే సమరిస్తుకు యూ దుకు సాంగతి ఈ వేళలా అగర్ పాశ రాకుండా లేవిలు రాకుంటే ఎవరి మీద దేవుని ప్రేమ ఉంది గొప్ప జనకు వేరెనుకు లేపి ఏం చేస్తాను తన మహిమ తీసుకుంటాడు ఎప్పుడ పంపిస్తాడు దేవుడు అలలియా చూస్తే ఇక్కడ చూస్తే ధర్మాశాసం తెలుసుకున్న లేవి మన రాజకులు తన కనకరం లేదు ప్రేమ లేదు అంటే జాలి వాళ్ళు లేదు అలలియా ఏమంటూ కనకరను నీ దయా సత్వంను మన సామెతంను ఎప్పుడు పోనీకి ఉంటాడు మూడో దేవంలో చూస్తాం మనం అయితే ఈలో దేవునికి ప్రేమా లేదు కనుక సమరిస్తకు పంపించినట సమరిస్తు ఆ తోవలో పడిన తోవలో సమరిస్త దేవుడు పంపించినట అక్కడ చూస్తాం మనం అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతి పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని చూచి ఈయన పడి ఉన్న చోటికి వచ్చి నిలబడ్డాడు ఆయన ఏం చూసి చూసినాడే చూసి ఏం చూస్తున్నాడు అతని చూస్తున్నంట నిదానికి చూస్తున్నంట చూసి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి అలా అతని మీద జాలి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసమును పోసి అల్లరియు ద్రా పోసి అతని గాయములను కట్టి అలా అతని గాయం కట్టి అంటే ఒళ్ళంతా గాయలు కొట్టి కొన ప్రాణంగా విడిచిపోయిండ్రు అలా ఏసు ఏడుస్తుంటే సైతన్యం చెప్తే చితబాలు అయితే ఇక్కడ జూస్తే ఆయన గాయను దాక్షారసం మన నూనెతోని ఆయన గాయం కడుతున్నట్టస్తే తన వాహనం మీద ఎక్కించి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట ఇంటికి తీసుకొని పోయి ఒక పూట కులవాన్ని తీసుకుపోయి అతన్ని పరామర్శించ అతన్ని ప్రమాణించు మంచిగా చూసినకు మంచిగా ప్రమాణించమని ఒక పూట కొన్ని పెట్టినట్ట అలాది ఒక సమ్మరిస్తుడు ధర్మాసనం తెలియన వ్యక్తి ఒక సంప్ర చేసి జాదీయుణం చేసి ఏం చేస్తుండ అతను ప్రమాణించు మంచికి చేయను ఏమన్నాను ఇంకా కావాలంటే నేను ఇంకా తక్కువ ఉంటేనేతడు మరునాడత రెండు దేనారములు తీసి రెండు దేనాల తీసి మన దగ్గర మనం వచ్చే మనం ఆయన దగ్గర ఉండి ధనం దునాలను ఇచ్చి ఆ పూట కులవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించము మన పూట గురువుని కొంచిన ప్రామాణించి మంచిగా చూడు మంచిగా మన చూడు అని అక్కడ అతను చెప్పినట్టేమైనాను కర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు మరలా వచ్చి మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను చెప్పిపోయాను అలా చూడండి ఈ కాలంలో ఈ కాలంలో అలా మన గొప్ప అంటే మనసు నశించిపోతుండ్రు చేస్తుండ్రు ఇంటి దర్శించే లేదు లేదు అని మనకు ఆత్మల భారం ఇచ్చిండ్రు అలా ఒక్క ఆత్మనే కానీ ఏం చేస్తాం మనం పోయి వాళ్ళకు దర్శించాలా దేవుని వాక్యం చేసి వాళ్ళకు వాక్యం ద్వారా ప్రవేశించాలా ఇంకొక చదువు కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి దొంగలు చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని ఏసు అడగగా అలా ప్రభు ప్రభు చెప్తున్నావు ఉమ్మానం చెప్పి ఈ దొంగల చేద్ద మన చిక్కబడిన పురుగువాడు ఏమనని అపు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను అలా అతను జాలి పడినవాడే అని అతని చెప్పాను అందుకు ఏసు నీవు వెళ్ళి అలాగే చేయమని అతనితో చెప్పాను అలా నువ్వు చేయి అలాగే చేయము అంతటా వారు ప్రయాణం అయిపోవచ్చు ఉండగా వేరే జగలో ఉంది అలాగా చేయము నిత్య జీవంలో ఉంటారు వేరే జగ ఉంది కనుక ఇక్కడ చూస్తే వాక్యం భాగం చూస్తే ఏంది ఇక్కడ చూస్తే అలాది దాక్షరత్మ సత్వం కలిపి కనుక అక్కడ ఏం చేయాలా వాళ్ళకు దర్శించే వాళ్ళకు దేవునికి స్వార్థ మనం చెప్పాలా అలా ఇక్కడ చూస్తే చెప్పిన దేవుడు ఇది చేస్తే నువ్వు ఇస్తే జీవంలో వస్తాం ప్రభు ప్రభు నా చిత్తాన్ని చేసేవాళ్ళు పర్లోక రాజ్యంలో వస్తుంది దేవుడు చెప్పిన ఆయన చిత్తాన్ని చేసిన వారు ఏముంట యుహాన్ స్వార్థ రెండో దేం వచ్చిన బ్రదర్ ఒకటో యువన్ ఒకటో యువన్ బ్రదర్ మూడు చేరు బ్రోటో యాను మూడో అధ్యాయంలో ఎన్నో వచ్చిన బ్రదర్ ఒకటో మనము దీన్ని పిల్లలమని పిలువబడినట్లు పేపర్ జర పటాయించిపోయింది ఒకటో ధ్యాన్ రెండో ధ్యాం ప్రాథర్టీన్ వరకు చూడు బ్ర థర్టీన్ చూడు థర్టీన్ తండ్రిలారా తండ్రి దారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను ఆది నుండి మీరు ఎరిగిన వరకు మీకు రాయిస్తున్నాను యవనస్తులారా మీరు దుష్టిని జయించు ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను అలా సుస్థిని జయించిన మీకు రాయిస్తున్నాను చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అలా తండ్రిని ఎగుతున్నగా మీరు రాయిస్తున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను రాయిస్తున్నా యవనస్తులారా మీరు బలవంతులు యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుచుతున్నది అలా దేవుని వాక్యం నీ అందు నిలుచుతున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అలా లీయా ఏమంటే మనం జయిస్తున్నాను అంటే ఈ వాక్యాలని మనకు దేవుడు చేటక తెలివిస్తున్న దృష్టిని మనం జయించాలి నీ వరకు నీ ఇచ్చినది గట్టిగా కాపాడుకో ఇక్కడ చూస్తే మనం ఈ సత్యం తెలుసుకున్న సత్యం చెప్తే వాళ్ళు శువార్థని దేవుని రక్షణ వారు కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి బ్రదర్ చెప్తాను మీరు కూడా చేయండి అది చిన్న పాప రిషిత అనే పాప ఇంటి మీద నుంచి పడింది కదా బ్రదర్ దేవుడు ఆ పాప ఉంది దేవుడు ఆమెను స్వస్థపరచాలా బ్రదర్ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలా ఆ కుటుంబం కూడా రక్షణలోకి రావాలా ఒక సిస్టరు ఆయన ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో ఆమె హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉంది దేవుడు ఆ సిస్టర్ ని స్వస్థపరచాల ఆమె పేరేం తెలియదు శివకుమార్ వాళ్ళ వైఫ్ అంట అలాగే శ్రీనివాస్ అనే వ్యక్తి యాక్సిడెంట్ అయ్యారు బ్రదర్ ఆయన కూడా కొంచెం సీరియస్ కండిషన్ ఉన్నారు దేవుడు ఆయనని కూడా స్వస్థపరచాల బ్రదర్ ఆ బెన్ను బ్రదర్ అని పక్షపాత వల్ల ఆయన చెప్పినాను కదా ఆయన దేవుని కృప వల్ల ఇప్పుడు నడుస్తున్నాడంట మీ ప్రార్థన వల్ల దేవుడు ఆయనని స్వస్థపరిచండు అలాగే కావ్య సిస్టర్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయింది కొంచెం వీక్నెస్ గా ఉందంట డిశ్చార్జ్ అయిపోయినారని చెప్పారు సిస్టర్ గురించి కూడా ప్రార్థించాను బ్రదర్ ఇంకా ఇంకా అవే పాపాలు పేరు చెప్పు ది ఒకసారి అందరి పేరు ఒకటి పేరు చెప్పు ఆ పేర్లే రిషిత అనే పాప గురించి చేయమని చెప్పినానుషిత శ్రీనివాస్ అనే అతను యాక్సిడెంట్ అయింది కదా దేవుడు ఆయన సీరియస్ కండిషన్ లో ఉన్నాడు స్వస్థపరచాల శివకుమార్ అనే ఆమె వైఫ్ పేరు మనకి తెలియదు వాళ్ళు తెలియదని చెప్పారు కాకపోతే లో పెట్టారు ఆ బ్రెయిన్ ట్యూమర్ సమస్య నుంచి దేవుడు ఆమెను స్వస్థపరచాల అలాగే కావ్య శిష్టరు పాప ముట్టిన తాకి బ్రెయిన్ ట్యూమర్ విడిపించండి సుప్రభ మీరు స్వచ్ఛపరచని స్వస్థపరచున్న మీరు స్వచ్ఛపరచని మాది మీరు ఖాళించండి సంపన విడిపించమని పాదూసం ఆ బెంట్రూమ్ పట్టిన సైతాన్ని గర్జించమని ప్రార్థులు నా దేవాను ఖరీ చేయని ఇంకో బ్రద ముట్టని శ్రీనివాస బ్రదర్ కు విడిపించిన యశ్వ్రభానికి చూద్దాం ఆ ప్రభ రక్షణ పొందాలా మన ఇంకో ప్రభ చెప్పిన బ్రదర్ మీరు విన్నారు యశ్వ్రభ నా దేవ కావ్యస్తున్నట్టి పలు జ్ఞానం శక్తి తెచ్చని విడిపించి నీ నూతన బలం తన శక్తి తెచ్చని మారు రక్షణ తెచ్చని కుటుంబంలో కష్టం నష్టం తొలగించాను యేసుప్రభ నా జీవానికి సూతం చేసిన మీరే కార్యం చేయండి యేసుప్రభ ఎంతో మందికి చెప్పింది మీకెరిగా యశుప్రభ వరందే పేరు పెట్టి ముల్టీ శ్రస పరిచి ఆ చీకటి శక్తి కాల్ చేసి వెలుగు జీవం ప్రకాశ చేసి అందరి రక్షణ తెచ్చిస్తున్నప్పుడు అసలు ఇప్పుడు మన మధ్యలో ఉన్న గ్లోరీ సిస్టరు దీపా సిస్టరు అలాగే సుజాత సిస్టర్ కూడా ప్రార్థిస్తారు పిల్ల గురించి ప్రార్థనాంశాలు మీకు అర్థం కాకపోతే చెప్పండి సిస్టర్ నేను మళ్ళా చెప్తాను పేర్లు గుర్తు లేకపోతే ఆయన రిషిత అనే పాప ఆమె చిన్న పాప ఎనిమిది సంవత్సరాలు మిద్ది మీద నుంచి పడిపోయిందంట శ్రీనివాస్ అనే ఇయర్స్ ఉంటాయి వయసు ఆయన యాక్సిడెంట్ అయ్యి సీరియస్ కండిషన్ లో ఉన్నారు శివకుమార్ అనే వాళ్ళ వైఫ్ కి బ్రెయిన్ సమస్యతో ఆమె అనారోగ్యంగా హాస్పిటల్లో సీరియస్ కండిషన్ ఉంది అలాగే కావ్య సిస్టరు గురించి ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం హలలుయా హలలియా హలలియా స్తోత్రములు ప్రభ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు నాయన మహిమ ఘనతలకు అర్హుడ ప్రభ నీకే వందనాలు స్తోత్రములు తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు ప్రభ ఆలకించండి నాయన కష్టాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం న తండ్రి రిచిత అనే పాప నతండ్రి బిల్డింగ్ నుంచి పడింది ప్రభ మరి సీరియస్ కండిషన్ లో ఉంది బిడ్డను ముట్టండి ప్రభ ప్రతి ఎముకను ప్రతి నరమును ప్రతి కండరంను సరిచేయండి నాయన మీ రక్త ప్రోక్షణ చేత బిడ్డని ప్రభ జీవింపచేయండి ప్రభాన తండ్రి ఆ బిడ్డ యొక్క సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం విడుదల ప్రకటిస్తున్నాం దేవ మీరే కార్యం జరిగించండి శ్రీనివాస్ బ్రదర్ అనే ముప్పై ఏళ్ల యువకుడు ప్రభానాథన్ మరి యాక్సిడెంట్ అయ్యి సీరియస్ కండిషన్ లో ఉన్నాడు ఆ బిడ్డను కూడా మీరు దర్శించండి ప్రభా బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచ వేయండి ప్రభా నా తండ్రి సైతాన్ శక్తులను మంత్ర చీకటి దురాత్మ సమూహాలను ఏసు శక్తి గలనాంలో కాల్చి వేస్తున్నాం ఏసయ్యా నా తండ్రి బిడ్డ జీవితంలో గొప్ప కారం మిమ్మల్ని మీరు ప్రభా బిడ్డను రక్షించుకోనండి ఆ బిడ్డ ద్వారా కుటుంబాన్ని మొత్తం కూడా మీరు రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణ స్వస్థత బిడ్డకు విడుదల ప్రకటిస్తున్నాం హాలలుయ్య నా తండ్రి మన ప్రభా శివ శివ బ్రదర్ యొక్క వైఫ్ మరి బ్రెయిన్ ట్యూమర్ అని డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి ప్రభ ఆ బిడ్డ విషయంలో కార్యం జరిగిస్తున్నాం ప్రతి క్యాన్సర్ కణములు ఏసు శక్తి కల నామంలో కాలిపోవును కాక నా తండ్రి లేజర్ ట్రీట్మెంట్ల కంటే కొరగా పవర్ఫుల్ వాక్యం నాయన నీది నీ నోటి మాట చేత ప్రభా ప్రతి కార్యంని మీరు ప్రభ జయప్రదంగా జరిగించు దేవుడు ప్రభ పంపిన వాక్కు ప్రభా అది పంపిన ఉద్దేశం ని కానీ నిష్ఫలంగా అది వెనక్కి రాదు అన్నావు నాయన నీ వాక్కును పంపి ఆ బిడ్డ ట్యూమర్ కాల్చివేయండి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయండి నాయన అదేవిధంగా ప్రభా మరిబేళ్ళు బ్రదర్ ని మీరు ముట్టినందుకు ప్రభ మీరు స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా సాక్షి బిడ్డగా నా తండ్రి బలమైన సాక్షిగా నిలబెట్టుకోండి నడుస్తున్నారు ప్రభ నా తండ్రి మీకు వందనాలు ప్రభ ప్రతి ప్రార్థనను ఆలకించే దేవుడ నీ శక్తి కల కార్యములను మేము చూస్తున్నాం నాయన నీకు కృపను బట్టి నువ్వు చేసిన మేళ్లను బట్టి నీకు వేలాది వేల వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి అదేవిధంగా కావ్య సిస్టర్ ముట్టండి ప్రభ బలహీనతలో ఉంది అని మీకు అంటున్నారు ప్రభాన తండ్రి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రతి రక్తపు కణమును ప్రభాన తండ్రి బలపరచండి ఆ ఎనీమియా తీసివేసి ఆ నీరసంను తీసివేసి ప్రభా తన కుటుంబానికి బలమైన సాక్షిగా నిలబెట్టండి వాక్యంలో ఇంకా బలంగా నాటండి నాన్న ఏసై అన తండ్రి బిడ్డ ప్రతి ప్రార్థన దేవుడు భర్త విషయంలో బిడ్డల విషయంలో మీరు కార్యం జరిగించండి ఏసీనాథండి మరి మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విషయమై మీకు మొరపెట్టుకుంటున్నాం దేవ నా తండ్రి రవి చెల్లా బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి హిట్ కిడ్నీస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ విషయంలో ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేయండి ఏసే ఇంకా హార్ట్ సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో మాకు తెలియదు కానీ ప్రభ ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం భూమి మీద మీరు దేన్ని విడుదల చేస్తారో అది పరలోక ముందు విడు విడవబడిన ఏసన్ యొక్క బట్టి ప్రార్థిస్తున్నాం ప్రతి రోగమును ప్రతి మంత్ర ప్రతి చీకటి కార్యను ఏసు శక్తిగా నమ్ములో కాల్చి వేస్తున్నాం సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ప్రతి ఒక్క బిడ విషయంలో మీరు కార్యం జరిగించండి అదేవిధంగా మినీసీలో పనిచేస్తున్న ప్రతి సేవకుని సేవకురాల్ని దీవించండి మీ పరిశుద్ధాత్మ చేత రెండంతల ఆత్మను తండ్రి బలంగా వారు మీకు దిగి వచ్చును కాక ఏ మూల ప్రాంతంలో పనిచేస్తున్నా అడుగు ప్రతి స్థలమును మీరు వారు దయచేసే దేవుడు నీకు రెక్కల చాట్న భద్రపరిచి ప్రభా ప్రతి దురాత్మ సమూహాలను లయపరిచి నీకు మహిమకరంగా సేవను జరిగించుకోనమని ప్రార్థిస్తున్నాం రాత్రి కాల సమయం ముందు మా ఈ విజ్ఞాపనలను ప్రభను అతను మీరు ఆలకించి జవాబులు దయచేస్తున్నందుకు మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు శక్తి గల ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మహారాజానికి వందనాలు తండ్రి ఏ స్రజానికి స్తోత్రం దేవ ఏ శ్రీ కృష్ణానికి వందనాలు తండ్రి దేవానికి స్తోత్రం శివసాయిస్టర్ ముట్టండి దేవా అకష్టతల మొదలుకొని అరికాల వారికి ముట్టండి నర నరాలని రక్త ప్రోషణ దండి దేవా ప్రతి పాటలో జీవాని పోషి దేవానికి కృపలో భద్రపరుచుకుని దేవదతలు కాదులు తెచ్చండి దేవా కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవా ఏశ్వజానికి స్తోత్రం ఏసుకృష్ సజానికి వందనాలు తండ్రి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని మీరు అక్కడ నీ నామానికి మహిమ తెచ్చుకుని దేవా ఏ స్వజానికి స్థూరం దేవా మరి ఇంకో కుటుంబం గు రాసిన దేవా ఏశ్వజానికి వందనాలు తండ్రి రవి చెల్లా మరి బ్రదర్ ని ముట్టండి దేవా ఒక చిన్న కూడా ముట్టండి తాకండి స్వస్థపరచండి విడదల తెచ్చండి బ్రదర్ ని ముట్టండి హార్ట్ కిడ్నీ ముట్టి తాకి స్వస్థపరిచి దేవా బిడ్డ నామానికి మహిమ తెచ్చా లాగా ఉండాలా దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఈశ్వజాని శ్రీనివాస బ్రదర్ ని ముట్టండి దేవా తల మొదలుకొని అరికాల వారికి ముట్టండి నర నరాలని రక్త పురోషణ దయించండి దేవాని గాయంలో స్వస్థతోంది దేవా దేవానికి స్తోదిరం దేవా నీ గాయపడి నష్టంతో ఆ ముట్టండి తాకండి స్వస్థపరచండి బుడదలా దయచేసి దేవా ఇస్తూ ఉద్రం దేవ ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవానికి ఇస్తూ ఉదరం మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా ఏ స్రజానికి ఇస్తూ ఉద్రం వందనాలు తండీ ముఖ్యంగా దేవా మనోజ బ్రదర్ ముట్టడం సిస్టర్ని కూడా ముట్టండి దేవా అలా కూడా మంచి ఆరోగ్యం దండి దేవాన్ని కృపలో భద్రపరచుకొని ప్రతి ఒక్క శోధన అడ్డులటంకాలు తొలగించి దేవ సేవలో వాడుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఏశ్వజానికి స్థూవరం కావిష్టం ముట్టిండేవా మంచి ఆరోగ్యం దయించండి ప్రతి బలం ఎంత బలం శక్తి రక్త పురోషణ దండి తన పిల్ల మించిన సంతానం ముట్టిండేవా అన్నను కూడా ముట్టుండి కుటుంబానికి మీరు రక్షణ దండి దేవా మీరే ఆత్మకార్యం అబడల ద్వారా నామానికి మహిమ కలగాల దేవా ఏశ్వజానికి స్తోద్రం ఏసుకృష్ణానికి వందనాలు తండి దేవా మరి ఇంకేదైనా అంశాలు ఉంటే దేవ ప్రతి ఒక్క అంశానికి జవాబు దండి ప్రతి ఒక్క బిడ్డను తాకండి బుడదలా దండి కొట్టివేయండి దేవానికి సహజానికి వందనాలు చెల్లిస్తూ ఆ యొక్క కుటుంబాలను మీరు రక్షించుకొని దేవా మనకి మీరే ఆత్మకార్యం జరిగించమని ఏ స్నామాలు నడుస్తున్నాం తండ్రి ఆమెన్ అడుగుదారు పరిశుద్ర ప్రేమల దేవా కృపల తండ్రి దేవా ప్రభ నీకే లేఖలేని బంధనా ప్రభ కృతజ్ఞత స్థుతులు స్తోత హల పరిశుద్ర వర్వశక్తి మంతుడా సర్వాధికారి నీకే వందనాలు ప్రభ స్థుతి మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకే ప్రభా మీకే చెరున గాక దేవా ప్రభా మరి వాక్యం చేత మాట్లాడను ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవా ప్రభ దీని దినే ప్రభ నీ దేవా ప్రతి వాక్యాన్ని కూడా ప్రభావ మరిద్దరు కలిపి మేము రాసుకోవాలా వాటి మేము మర్చిపోకుండా ప్రభా ఆ వాక్యం తగ్గట్టుగా మేము నడుచుకునేలాగా సాయపడం అని ప్రార్థిష్టం తండ్రి విధేత కలిగి మేము నడుచుకోవాలి ప్రభా దేవాసీ ప్రభా నితం మీద అయితే ఉందో ప్రభా అది మేము నడిపించండి దేవాయేసి ప్రభా మరి శత్రు బలం మీద అధికారం అనుగ్రహించడానికి శ్రీ విషణ ప్రభా వాటన్నిటి మీద కూడా ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా కాబట్టి ప్రభా మా ప్రవక్తల అంతటిలో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి లోబడి మేము నడుచుకుంటాం ప్రభా మమ్మల్ని నడిపించుకొని మేము ప్రార్థిస్తాం తండ్రి దేవ యేసు ప్రభ ఎవరి యొక్క ప్రార్థలు మేము ఉండాలా నీ వాక్యాలు మేము ధ్యానించాలా ఉన్న సమయాన్ని కూడా ప్రభా మేము యూటిలైజ్ చేసుకోవాలా ఏది కూడా వేస్ట్ చేయడానికి పీలదే ప్రభ ప్రతి వాక్యము ప్రభ ఆ జీవమైన వాక్యం ప్రభా మరి ఎంతో జీవం ఇస్తుంది కాబట్టి ప్రభ ఆ జీవాన్ని ప్రభ అనేకులకు మేము ప్రకటింప చేయాలా కాబట్టి ప్రభా మాలో మీరుండే నడిపించమని ప్రార్థిస్తుందండి దివ నీకే స్థువుతూ నీకేమవుతుంది దివ కొన్ని ప్రేరాంశాలున్నాయి కాబట్టి మాటిలు వాటిలో మీరే తోడే నడిపించండి ప్రతి ప్రాధారాంశం మీరు నెరవేర్చే దేవుడు కాబట్టి మరి ప్రతి ఒక కృపలో జ్ఞాపకం చేసుకుని తండి అరవించలే బ్రదర్ వల్ల డాక్టర్ విషయంలో ప్రార్థిస్తుంది అమ్మను మరాలన్నీ తాకి ముట్టి స్వస్థపరచండి ఆ బిడ్డ ప్రతి ఒక్క నారలో ప్రతి ఒక్క ఏముకళలో ప్రభా మీ యొక్క జీవంని కుమరించే ఆ బిడకు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దాయిచ్చేయం ప్రభా ఇంట్లో ఉన్న వారి అందరికీ కూడా ప్రభా శాంతి సంబంధం ఐక్యత దాయించండి వరికున్న టెన్షన్స్ నుంచి విడదల దయచేయండి ప్రభా మరి హాస్పిటల్లో డాక్టర్స్ కి కూడా చక్కటి జ్ఞానం ప్రభా టమెంట్ మంచి చేసేలాగా సహాయపడమని ప్రార్థిస్తుందండి లేవ ఐసి ప్రభా రవిచర బ్రదర్ ని జ్ఞాపకం చూసుకోండి తనగుడ ప్రభా కిడ్నీ హార్ట్ నుంచి ప్రభా ఐసి కృషి నామంలో ప్రభ సంపూర్ణ విడుదల దాయిచ్చేయండి ఆ సంపూర్ణంగా ప్రభా ఎవ్రీథింగ్ ప్రతి పార్ట్స్ లో కూడా ప్రభా హీలింగ్ దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి నీకే స్థౌత్యం నీకే ఉండాలి తండ్రి దేవాయిచు ప్రభా అదే రీతిగా ప్రభా శ్రీనివాస బ్రదర్ విషయం ప్రార్థిస్తాం నుంచి ప్రభా మీరు తన ప్రాణాలే కాపాడినందుకు నీకు వందనాలి ప్రభా దేవాయిచు ప్రభా ప్రతి ఒక్క ఆవలలో ప్రభ నీ యొక్క జీవంని కుమరించండి ప్రతి నరణ యొక్క ఎంకలలో ప్రభ నొక్క జీవం ని కుమరించి అప్పటికి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దాయించండి కుటుంబం అంత కూడా శాంతి సమాధానం కలిగి ఉండాలి ప్రభావ వారికి కావాల్సిన అవసరం మీ తీర్చండి ఆ కుటుంబాన్ని మొత్తం మీరు రక్షించుకోమని అదే రీతిగా ప్రభా మరి శివ బ్రదర్ వాళ్ళ వైఫ్ దిక్షణ ప్రార్థిస్తుంది ఆ యొక్క బ్రెయిన్ ని మీ తాకన్ని ముట్టనించి వస్త్రపరచండి ఆ బ్రెయిన్ లో ఉన్న ప్రతి ఒక్క కృష్ణ నామంలో ఆజ్ఞాపిస్తున్నా తిరిగి నార్మల్ గా ఫంక్షన్ కావాల్సిందే ఈసూ కృష్ణ నామంలో ఆ జ్ఞాపిస్తున్నాం ఇదే మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి నీ యొక్క ఆజ్ఞ చిత్ర మరి ప్రతి నెలలో కూడా ప్రభా స్వస్థత పొందిందని మేము నమ్ముతున్నాం ప్రభావ విశ్వసిస్తున్నాం ప్రభావ మరి మీరే గొప్ప విజయం దయచేసినందుకు నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ దేవాయిత్య ప్రభా ఈ యొక్క ప్రాధాన్యశంలో కూడా ప్రభావ అన్నింటిలో కూడా ప్రభావ మీ సమాధానం దయచేసి విజయం ఇచ్చినందుకు నీకే వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ లోడ్ హాలిలియా మరి శుద్రం నీకేస్తవుతున్న తండి బ్రదర్స్ ని సిస్టర్స్ ని కూడా ప్రభా యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి మరి వెళ్ళే సేవ జీవితంలో ఫలిపరితాన్ని దయచేని ప్రభావ మనందరికీ నీ సత్యాన్ని ప్రకటింపచేయాలా అనేక ఆత్మ యొక్క రక్షణలోకి రావాలా ప్రభా మన ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభా నీ సత్యాన్ని ప్రకటింపచేయాలి తండ్రి ఎదుట ని ఇవ్వడానికి మక్కు శక్తిని దయచేని ప్రభావ దేవాయిచి ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి తలంతులను నువ్వు ఇచ్చిన ప్రతి గిఫ్ట్స్ ని కూడా ప్రభా మేము స్థిరప్ చేసుకోవాలా దేవ మా నుంచి మరి వారి నుంచి కాబట్టి ప్రభా మరి మీరున్నప్పుడు కూడా మీరందరికీ కూడా ప్రభా ఏ విధంగా అయితే దయచేశారో నువ్వు దీ ప్రభ నువ్వు సేవ జీతం చేసినప్పుడు ప్రభా మరి ట్వెల్వ్ మెంబర్ డిసేబుల్స్ మీరు నేర్పించాలి ప్రభా అట్లని మేము కూడా ఇద్దరు నేర్పించాలి ప్రభా ఒక్కొక్కరికి మేము చూసేలాగా తయారు చేయాలంటే ప్రభా నీ కృప ద్వారానే కాబట్టి ప్రభా నీ పరిశుద్ధాత్మ చిత మమ్మల్ని నింపండి దేవ ప్రభా మరి ఏలి ఐదీసే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రభావ ఎంత విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రభా మేము కూడా అట్లా విశ్వాసం కలిగి మేము ప్రార్థన చేయాలా దానిలాగా మేము విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళి ప్రార్థన చేయాలి ప్రభా అట్లా దివ అబ్రహాము లాంటి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తాం చండి ఇవ విశ్వాసంలో మేము మంచి మంచిగా ఎదగాల మరి మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండి దేవ ఐద్య నువ్వు ఇచ్చిన రక్షణ కూడా ప్రభా మేము పోగొట్టుకోకుండా ప్రభా దాన్ని మేము జాగ్రత్తగా గట్టిగా పట్టుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం తండి దివ మరి ప్రతి దాంట్లో మేము సహాయపడమని ప్రార్థిస్తూ మరి నీ పనిలో మేము నిద్రమైపోవాలి ప్రభా ఈ రాత్రి మాకు చక్కటి నిద్ర దయచేసి వెహికల్ ఇచ్చి నేను స్థుతించి ఆరాధించడానికి సాయపడమని ప్రార్థిస్తూ మరి నీ యొక్క రాకడికి ప్రతిబిటం సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది తండ్రి వినపడుతుందా బ్రదర్పిస్తుంది బ్రదర్ ఇనిపిస్తుంది అలానే మీరేటర్ డెబ్బై శిష్యులుగా చేసిండు సరకం స్వార్థ బై సుష్యులుగా ఇచ్చని నమ్మే వరకు నాదివా ఆత్మాల భారం మా మీద ఉన్నది కనుక ఇంకా భారం తీళ్ళు ప్రార్థన చేయాలా నాది ఇవ్వనికి సుతం అలానే ఎంతమంది ప్రేరిస్తున్నాం వాళ్ళ జీవితంలో వెలుగు కలిగి రక్షణ కలిగించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది కే ఉన్నారు కుటుంబం చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలతో నీ సేవ చేయాలా నాది నీ అక్కడ బాగుసమిపింది నాది ఇవ్వని చూద్దాం వాళ్ళ కుటుంబంలో కష్టంలో దీవించి శాంతి సమదాయించని ఈ వాక్యంధ ప్రభ ఈ కాలంలో ఎట్లా జరుగుతుంది ప్రేమ చెలారిపోయింది ఆ కలవరిసం చూపిన ప్రేమ వాళ్ళ చెలారిపోద్దు ప్రభ మా ఉద్యమంలో మంట ప్రేమ రగితం ఉండాల యప్రభ నా దీవాన్ని కారాయించేయండి ఏసానికి శ్రోతం మీ రాకల మాకు సిద్ధపరచుకమని తులదరాని వాళ్ళు ఏస క్రీస్ వాళ్ళు అడుగుతున్నది అని అమీన్ మన ప్రభు ఏ ప్రభు కృప మన కేరకు అందరికీ దేవుని కృప సదాకాలం తోడు కాక అమీన్ ప్రభుత్వ అందరికి ప్రైజ్ లో ప్రైజ్